కీర్తన పదకొండు జ్ఞానినైనా నీకుపోదు అజ్ఞానినైనా నీకు పోదు నేను చేసిన నేరమి నీకే సెలవయ్యా గరిమమా పుట్టుగు నీ గర్భవాసములోనే అరయమామోక్షనీ అరచేతిదే వెరవులెంచుకోబోతే వేరే తి లేదు నిరతి మా బతుకులు నీకే సెలవయ్యా నిండిన మా కోరికలు నీ పెరేపులే ఉండచోటు నీకు నావుల్లములోనే చెండి పెట్టి మాకైతే స్వతంత్రమించుకాలేదు నిండిన మా చేతలెల్లా నీకే సెలవయ్యా ఇ మా సంసారములు ఇ నీ కల్పితములు తుద మొదలును నీవే తోడు నీడవు ఎదుట శ్రీ ఏలిన వాడవు నీవే నిదుర దినములు నీకే సెలవయ్యా